అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఇక కార్యక్రమంలో కూటమంతట్లో కూడా ఘన విజయంగా జరుగునట్లు ప్రార్థన పూర్వకంగా మనం ఇక కార్యక్రమంని స్టార్ట్ చేసుకుందాము మన మధ్యలో పొలిపోగు మంజుల సిస్టర్ గారు ఉన్నారు సిస్టర్ మీరు ప్రార్థనతో ప్రార్థనండి పరిశుద్ధల తండ్రి ప్రేమ గల దేవ కురుల తండ్రి ప్రభస్ వేస్తున్నాయి ప్రభా బ్రహ్మ ఈ సాకర గోబుల్ స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా సర్వోన్నత సర్వశక్తి మంత్ర సర్వాధికారి నీకే వేలాది ప్రభా స్థితులు ప్రభా తండ్రి దేహం వేస్తున్నాను ప్రభావం ప్రభు ప్రభా ప్రభ నీకు అంటికి రెప్పులా కాపాడు ప్రభా మమ్మల్ని నీకే వందనాను ప్రభా వేస్తున్నా ప్రభా రాలేని వారిని ప్రభా త్వరగా నడిపించిన ప్రభావ వచ్చిన వారిని ప్రభా విన్న వాక్యని విడిచిపెట్టుకోకుండా మా హృదయాన్ని నమరం వేసుకునే బాగాని మాచ్చిన ప్రభా చేస్తున్నాయి ప్రభా దీప సిస్టర్ ఫ్యామిలీ ప్రభా ఆదాన్ని దాచుని ప్రభు నీకు పొందన ప్రభా అలాగే ప్రభా ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉన్నారు అక్కడ నేను అంటున్నా ప్రభా తన చిన్న మనగా కూడి పాటలు ధర ప్రభ మీరు మొహం వాక్యం ధర ప్రభ మీరు నాతో మాత్రం అందరితో మాట్లాడమని ప్రభా చిన్న ప్రార్థం పరిలో కొన్ని చేర్చుకోమని ప్రభా నజరాన్ని వేస్తూ కురిస్తూ పరిశుద్ధనామని ప్రార్థన డివేడు కొంచెం పనండి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ పరదేశినేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశినేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగిను ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగిను పరలోకము నాదేశము పరదేశి నేనిలా మాయాలోకమేఘ నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయాలోకమేఘ నేను యాత్రికుడను దూతలు పాడు చుందూరు పారమందు నా దూతాలు పాడు పరమందున పరమందు దివారాత్రములందు పాడు చుందూరు పావను నీ చూచి నేను హాషింతును నిత్యము పావను చూచి నేను హాషింతును నిత్యము పరలోకము నాదేశము పారదేశి నేనిలా మాయాలోక మేఘ నేను యాత్రి కూడాను పారలోకము నా దేశము పారదేశి నేనిలా మాయాలోక మేఘ నేను యాత్రి కూడాను రక్షకుని చెంతకు ఎప్పుడే గేదన్ వీక్షించేదాన్ని ఎప్పుడు ప్రియుని రక్షకుని చంతకు ఎప్పుడే గదక్షించేదానిప్పుడు నాదు ప్రియుని కంకించేదానా మదిలో ఆయన చెంతానుండ ఆశించేదానా మదిలో ఆయన చంతానుండా పారలోకము నా దేశము పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రి కూడాను అరికి ఎప్పుడూ నేను వెళ్ళేదన్ని గమ్యస్థానము ద్దరికీ ఎప్పుడూ నేను వెళ్ళేదన్ని ఆగా పాడుచున్నది గమ్యస్థానము అచ్చటా నేచూచేదను పారిశుద్ధులెల్లరిన్ అచ్చటా నేచూచేదను పారిశుద్ధులెల్లరిన్ పారలోకము నా పారదేశినేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను పార పరలోకము నా దేశము పారదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను నిత్యానందముండును పారమందునా నితి సమాధానము ఉండు నచ్చటం నిత్యానందముండును పరమందునాతి సమాధానము ఉండున చట పొందేదాను విశ్రాంతి నిశ్రమలన్నీ యుడి పొందేదను విశ్రాంతి నిశ్రమలన్నీ ఊవిడి పరలోకము నా పారదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను పారలోకము నా దేశము పారదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రిను అల్లలి థ్యాంక్ యూ ఒక అందరికీ ప్రైజ్లాడ్ ప్రేజ్లాడ్ బ్రదర్ ఈరోజు మనకు స్పై ఆన్లైన్ సర్వీస్ వాక్యం మన మధ్యన శాంతమ సిస్టర్ గారు ఉన్నారు అందరికి ప్రైజ్ ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం స్తోత్రం ప్రవ్వా పరిషితుడా మా ఉన్నతుడా సర్వాధికారి అయిన దేవ సర్వశక్తి మంత్రుడా నీ బంగారు పాదాలకు వందనాల స్థితిలో స్తోత్ర ఆకాశం వేసి మాసనం భూమి నీ పాదీటమా ఎందుకు తండ్రి నీ పాదపీఠం దగ్గర మేము చేరి ఉన్నాం ప్రవ్వా అవాక్య ద్వారా మాందరితో మాట్లాడండి నాయనా పరిశుద్ధుగా విశు ప్రభావ నీకే వందనాలు చెల్లిస్తున్నయన దీపస్త్రభ నీ సన్నిధి చేరింది నాయనా కుటుంబానికి ఒక ఫాదర్లు మీరు దేమని ప్రార్థిస్తున్న ప్రభావ పరిశుద్ధుగా నీకే వందనాలు ఈ లోక యాత్రను ముగించుకున్నాయన నీ సన్నిధి చేరి ఉందో ప్రభా కుటుంబంకు ఆ కుటుంబానికి నాయన తల్లి లేని లోటున ప్రభా తల్లిలాగా తల్లిలాగా తల్లి ఉన్నా కూడా ప్రభావ మీరే తల్లి తండ్రి లాగా ప్రభావ మమ్మల్ని అందరూ ఆదుకున్న దేవుడు నీకే కోట్లాది వందనాలు చెల్లిస్తా ప్రభా కుటుంబానికి ఓదార్పు దాయి చేయండి మీరు బలపరిచేయండి ప్రభావ సహాయం చేయండి పరిశుద్ధంగా వందనాలు చెల్లిస్తున్నాను నాయన ఇక ప్రభా మార్గ్యంలోకి వెళ్తున్నాం ప్రభా మీరేం మాట్లాడండి తండ్రి మా తలకు మా కొట్టివేయండి ప్రభావ నీ పరిశుద్ధాత్మను నడిపింపుదై చేయండి నాయన మీరే మాట్లాడండి తండ్రి మీరే సహాయం చేసి మీరే నడిపించమని ఇంకా ప్రభాన్ని బిడ్డలందరూ త్వరగా వచ్చి సహాయం చేయండి ఆయన ప్రతి ఒక్కరికి మీతోడుండమని ఏసయ్య పరిశోధన ప్రార్థిస్తున్నాను తండ్రి రమ్మే కీర్తనలు కీర్తనలు యాభై అధ్యాయము మొదటి దేవాతి దేవుడైన యహోవా ఆగ్నేయించుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు దేవాతి దేవుడు మనకు దేవాతి దేవుడైన ఎక్కువ ఆజ్ఞిస్తున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఆయన భూ జన్మ భూ నివాసులు అందరినీ దేవుడు భూమిలో నివసిస్తూ ప్రతి కూడా దేవుడు రమ్మని పిలుస్తున్నాడు పరిపూర్ణ సౌందర్యం సియోనుల నుండి దేవుడు ప్రకాశించుతున్నాడు పరిపూర్ణ సియోను ఆయన సియోన్ల నుంచి దేవుడు ప్రకాశిస్తున్నాడంట మన దేవుడు వేం చేయుచున్నాడు ఆయన మౌనముగా ఉండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బాల్య అర్పణ నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా సమకూర్చుడని సమకూర్చుడని నీది ఆకాశమును భూమిని పిలుసుచున్నాడు మనదేవుడు సౌందర్య సౌందర్యం లో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు మన దేవుడు వేం చేస్తున్నాడు అంట ఈ లోకానికి వస్తున్నాడు ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదంట ఆయన ముందర అగ్ని ప్రచండముగా వీస్తుందంట అంత గొప్ప దేవుణ్ణి మనము కలుగుచున్నాము ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన తట్టు ప్రచండ వాయువు విసురుచున్నది తన ప్రజలకు న్యాయం తీర్చడానికి బాల్యార్పణ చేత ఆయన నాతో నివందన చేసుకున్న నా భక్తులను నా యొక్కకు సమకూర్చడని ఆకాశమును భూమిని పిలుస్తున్నాడు నా భక్తులందరినీ సమకూర్చండి దేవుడు ఆకాశమును భూమిని పిలుసుకున్నాడు దేవుడు తానే న్యాయకర్తయ్యై ఉన్నాడు దేవుడు ఆయన బిడలకు న్యాయం చేయటానికి ఆయన భక్తులను సమకూర్చటానికి ఆకాశమును భూమిని దేవుడు పిలుస్తున్నాడు సాక్షులుగా నిలబెడుతున్నాడు ఈ వాక్యం ఇక్కడ ఇంకా దేవుడు తానే న్యాయకర్తి ఉన్నాడు ఆకాశమును ఆయన నీతిని తెలియజేస్తున్నది నా జనులారా నేను మాట్లాడబోవచ్చున్నాను ఆలకించుడి ఇస్రాయేలు ఆలకింపము నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యం పలికేదను నా జనులారా నేను మాట్లాడే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇస్రాయేలు లారా ఇస్రాయేలు నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికేదను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించట లేదు నీ దహన నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంటి కోడినైనను నీ మందల కొట్టేలనైనను నేను తీసుకొనను అడవి మృహములన్నీయు వెయ్యి కొండల నావే కదా అంటు నన్ను బలి నాకు బలి అర్పించలేదని నేను గద్దించట లేదు నిత్యము నా ఎదుట అనబడుతుంది నీ ఇంట్లో నుంచి కోడైనను నీ మందల నుంచి పొట్టేలాను నేను తీసుకోను అడి మృహములన్నీ కూడా నా వశంలో ఉన్నవి కదా వెయ్యి కొండల మీది పశువులు కొండలలో ఎన్నో పశువులు చాలా విస్తారంగా ఉంటాయి వెయ్యి కొండల మీద పశువులు ఇంకా లెక్కలేనన్నీ ఉండొచ్చు కానీ వెయ్యి కొండల మీది పశువులన్నీ నావే కదా అంటున్నాను కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును పొలంలోని పశ్వ పశ్వాదులు నా వశమై ఉన్నవి కొండలో పక్షులన్నీ తెలుసు పొలంలోని పశ్వాదులు నా వశమై ఉన్నది లోకను లోకమును దాని సంపూర్ణత నాది నేను ఆకలి కొనినను నీతో చెప్పను పుష్కముల మాంసము నేను తిందున పొట్టేల రక్తము నేను తాగుదన అయితే నీ దహన నాకు అవసరం లేదు నీ ఎద్దులు నాకు అవసరం లేదు నీ కోడలు నాకు అవసరం లేదు నీ పొట్టలు నాకు అవసరం లేదు దీన్ని బట్టి నేను నాకు ఏం తేలేదు నాకు బలి లేదు అని నేను నిన్ను గద్దించట లేదు దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది అయితే దేవుడు ఏం అడుగుతున్నాడంటే దేవునికి స్థుతియాహము చేయుము మహోన్నతునికి నీ మృక్కుబడులను చెల్లించుము దేవుడు ఏమడుగుతుందంటే నీ దశమ భాగాలు నీ దశమ భాగాలు నా సన్నిధిలో నువ్వు గడపమంటావు దేవుడికి స్థుతి యాగము చెల్లించమంటాడు దేవునికి స్థుతి యాగము చేయము మహోన్నతునికి మృక్కుబు చెల్లించము మనము దేవుని దగ్గర ఎన్నో మొక్కుబళ్ళు చేసుకుంటాం ప్రభా నేను నీ సన్నిధిలో నేను ఇంత సేవ చేస్తా ప్రభా అది చేస్తా ప్రభా అని దేవునితో మనము ఎన్నో మృక్కుబళ్ళు చేసుకొని ఉంటాం కానీ ఆ మరొక్కుబీ మర్చిపోతాం ఇక్కడ దేవుడు మన దగ్గర నుంచి ఏది కూడా ఆశించటం లేదు దేవుడు అంటున్నాడు ఈ లోకమును సంపూర్ణ అవన్నీ నావే కొండల మేకలన్నీ నావే పొట్టెళ్ళు పశువులన్నీ నావే లోకము దాని సంపూర్ణ లోకములు ఉన్నవన్నీ కూడా నావే నువ్వు నాకేమీ ఇస్తావు అవన్నీ దేవుడు మనల్ని అడుగుతున్నావు మనల్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడు దేవుడికి స్థుతి ఆహము కోరుకుంటున్నాడు ఆయనను స్థుతించటము కాయనను మనము స్థుతించటం కావాలా ఆయన మహిమ పరచటము కావాలా ఆయన కొనియాడటము కావాలా ఎందుకంటే మనకు ఇంత మంచి ఈవులను దేవుడు మనకు కాబట్టి మనం చూస్తున్నాము ఎంత మంచి ఆకాశము భూమి సమృద్ధి ఆహారము నీళ్లు మనకు అన్ని వసతులు దేవుడు మనకు ఇచ్చింది కాబట్టి దేవునికి మనము స్థుతులు చెల్లించాలా ఆ దేవునికి మనము స్థుతులు చెల్లించాలా అందుకే దేవుడు అంటాడు స్థు దేవునికి స్థుతియాగము చేయము నీ మృక్కుబడులను నీవు చెల్లించము అంటున్నాడు ఆపత్కాలమున మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించము ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమ మనము ఆపత్కాలంలో దేవునికి మొరపెడితే దేవుడు మనల్ని విడిపిస్తాడంట ఆయన నీవు నన్ను దేవుడు మనల్ని విడిపిస్తే మనము ఆల్రెడీ దేవునికి దేవుని నామము మనము మహిమపరుస్తాం అందుకే దేవుడు అంటూ నాకు మొరపెట్టు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు నాకు మొరపెట్టు ఆపట్లో ఉన్నావో ఏ ఏ పరిస్థితిలో నువ్వు నేను నేను విడిపించే దేవుడునై ఉన్నానని దేవుడు మాట్లాడుతుడు ఇంకా అప్పుడు నేను నన్ను నేను విడిపించినప్పుడు నువ్వు నన్ను మహిమ పరుస్తావు అని అంటున్నాడు ఇరవై మూడు అధ్యాయంలో అదే వచనంలో ఇరవై మూడులో యాభై ఇరవై మూడులో నన్ను మహిమ దేవునికి స్థుతి యాగం దేవుణ్ణి మహిమ నేను వానికి రక్షి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకునను స్థుతియాగం అర్పించి దేవునికి ఏం చేస్తుండే మహిమ పరుస్తున్నాడంట నేను వానికి దేవుని రక్షణ కలుగునట్లు కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరుచుకున్నాను మనం ఎప్పుడు దేవుణ్ణి స్థుతిస్తామో అప్పుడు స్థుతుల పైన దేవుడు మన స్థుతుల మీద ఆయన ఆశీరుడు కాబట్టి మనం ఎప్పుడు దేవునికి స్థుతియాగము చేయిస్తున్నామో మన బంధకాల నుంచి మన మంత్రకట్ల నుంచి సమస్త బాధల నుంచి దేవుడు విడిపించి ఆయన రక్షణ మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అందుకే అంటాడు నువ్వు ఆపత్ కాలంలో నువ్వు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం నువ్వు నన్ను మహిమపరుస్తావు దేవుడు మనకు తృత్యాహము దేవుడికి మనము చెల్లించాలా అదేది మన ఏడల దేవుడు కోరుకుంటున్నాడు నిత్యుపదేశ కారణము నిత్యుపదేశ కారణము పదకొండో అధ్యాయము పదమూడవ వచనంలో కాబట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన ఎవరో అను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను నీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా విని ఈ దేశమునకు వర్షమును అనగా తొలక రివాణను కడవ రివాణను దాని దాని కాలమున కురిపించదును దేవుడను కాబట్టి నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నువ్వు దేవుడైనా దేవుణ్ణి నువ్వు ప్రేమించాల నీ పూర్ణ బలముతో నీ పూర్ణ శక్తితో నువ్వు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఇక్కడ ఏమంటున్నాడు ప్రేమింపవలని ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను ఈ నీకు ఇచ్చి ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఈ దేశమునకు వర్షము అనగా తొలకరి వర్షము కడవరి వర్షము దాని కాలమున కురిపించేదను అందువలన నీవు ధాన్యమును ద్రాక్ష రసమును నూనెను దేవుడు మనకు దేవుడు మాటలు జాగ్రత్తగా మనము ఆయనను వెతకాలా ఆయన సన్నిధిలో ఆయన పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధన దేవునికి మనకు అడ్డుగా ఏది ఉండద్దు ఆయన సన్నిధిని మనము జాగ్రత్తగా వెతికితే మనకు తొలకది జీవనాలన్నీ దేవుడు మనకు ఇస్తాడంట తొలకరి వర్షము కడవరి వర్షము దేవుడు మనకు ఆ కాలమున దేవుడు మనకు ఇస్తాడంటు నూనె ద్రాక్ష రసమును ధాన్యమును నువ్వు కూర్చుకుందువు మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నేను చేలేయందు గడ్డి మొలిపించేదను నీ హృదయమును మాయలో పడ త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుది మరియు మీరు తిని మీ పశువులకు నేను గడ్డి మూలిపిస్తాను అంటున్నాడు మీ హృదయము మాయలో చిక్కుకోవద్దు మీరు దేని మాయలో కూడా మీరు చిక్కుకోకుండా అంటే మనం ఏది కూడా ఈ లోకంలో ప్రేమిస్తే కూడా మనము ఇతర దేవతలను విగ్రహంను పూజించినట్ట మనం ఎవరిని కూడా ఎక్కువగా ఈస్రవ్ కన్నా ఎక్కువగా మనం ఏది ప్రేమించినా అది విగ్రహంలాగనే అందుకే అంటాడు మీరు మాయలో చిక్కుకుంటారేమో మీరు జాగ్రత్త పడుడి అనే దేవుడు మనము చూస్తున్నాం వాక్యంలో లేని ఎడ జాగ్రత్త పడుడి లేని ఎడలా ఎవోవా నీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును అప్పుడు వాన కురియదు భూమి పండదు ఎవోవా మీకు ఇచ్చి ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీక్రముగా నశించదు కాబట్టి మీరు ఆ మాటలను మీ హృదయంలోనూ మీ మనసులోనూ ఉంచుకొని వాటిని చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను అవి నీ కన్నులకు నడుమ బాసికమలే ఉండవలను మనం అట్లా దేవుడి మాట మనం వినకపోతే దేవుడు ఏం చేస్తాడంట భూమి వర్షము కురవదంట పంటలు పండవంట అంత కరువే అంత కరువే ఉంటదన్నమాట అందుకే దేవుడు జాగ్రత్తగా సన్నిధిలో నడుచుకోమంటాడు ఇంకా కాబట్టి మీరు నా ఈ మాటలను నీ హృదయంలోనూ నీ మనసులోనూ ఉంచుకొని వాటిని నీ చేతుల మీదుగా చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను నీ కనుల నడము ఉండవలను నీవు నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవలు నడిచినప్పుడునూ పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని గుర్చి మాట్లాడ మాట్లాడుచు వాటిని నీ పిల్లలకు నేర్పవలను దేవుని మాటలు మనము మన పిల్లలకి నేర్పియాలంట మన పిల్లలకి మనము నేర్పియాలంట మన ఇంట్లో కూర్చున్నప్పుడు లేచినప్పుడు అన్ని ఆయన గురించి మాటలు మనము మాట్లాడుకోవాలంట మనకు మన కన్నుల నడుమ భాషకం వలె మనకు నివ భాషకం అంటే నిబంధనకు గుర్తుగా మనము కట్టుకోవాలా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎందుకంటే వాళ్ళు భార్య భర్తలుగా వాళ్ళు బాసకాలు కట్టుకుంటారు అన్నిళ్ళు అలా కట్టుకుంటారు కానీ మనము దేవుడు మనకు భర్త అయి ఉన్నాడు భరించి వాడై ఉన్నాడు కాబట్టి మనము ఆయన ఆజ్ఞలకు ఆయన మాటలకు మనము లోబడి నిలిస్తే ఇవన్నీ దీవనలు మనకు వస్తాయంట అలాగున చేసినాడలా ఎహోవా నీ నీ పితలకు ఇచ్చేదనని సమానం చేసిన దేశమున ఈ మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచున్నంత కాలము విస్తరించు మీరు మీ పిల్లలకు నేర్పి మీరు దేవుని మార్గంలో నడిస్తే మీ తరమే కాదు ఇంకా తరతరాలకు కూడా దేవుడు దీవించేవాడుగా ఉన్నాడు మీ చేసిన ప్రమాణము మీ చేసిన మీ దినములను మీ సంతతి వారికే కాకుండా రాబోయే సంతతి వారికి కూడా దేవుడు ఆశీర్వాదము విస్తరిస్తుందంట మీరు మీ దేవుడని ఎహోవాను ప్రేమించి ఆయనను ఆయన మార్గం అంతటిలో నడుచు ఆయనను అత్తుకొని మీరు చేయగలనని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవలవలను అప్పుడు ఎహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జన్లను వెళ్ళగొట్టును మనము ఆయన ఆజ్ఞలను అన్నిటినీ మనము శ్రద్ధ మనము ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయనను అత్తుకొని జీవించాలంటారు ఎక్కడ పోయినా కూడా దేవుణ్ణి మనము అత్తుకొని ఆయన మాట వింటూ ఆయనకు లోబడి మనము జీవిస్తుంటే మనం జీవిస్తే మీ ఎదుటి సమస్త జనములను వెళ్ళగొట్టును మీరు మీకంటే బలిష్టమైన గొప్ప జనములను దేశములను స్వాధీనపరుచుకుందరు మనము ఆయన మాట వింటే గొప్ప దేశాలను మనం మీరు స్వాధీనపరుచుకుందరు అంటాడు మనకైనా బలిష్టమైన జనులను దేవుడు ఎళ్ళగొడతాడంట మీరు అడుగు పెట్టి ప్రతి స్థలము మీ దగును అరణ్యము మొదలుకొని లెబోనను దినము నది వరకును యూక్రటిస్ మొదలుకొని పడమట్టి సముద్రం వరకు నీ సరిగద్దులు నువ్వు వ్యాపించిను దేవుడు నలుమూలలా నిన్ను వ్యాపించి దేవుడై ఉన్నాడు ఇంకా అంటున్నాడు ఏ మనుషుడు నీ ఎదుట నిలవడు ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవడు తాను నీతో చెప్పినట్లు నీ దేవుడైన ఎవోవా నీవు మీరు అడుగుపట్టు ప్రదేశం అంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును దేవుడు మన పాట మనం దేవుడు మాట వింటే దేవుడు మనకి మీ ఎదుట ఏ మనుషులు కూడా ఏవబడారు ఎవరికో ఎవరు కూడా ఎందుకంటే దేవుడే మన పక్షంగా ఉంటాడు కాబట్టి ఏ మనుషులు కూడా నీ ఎదుట నిల్వలేదు మన దేవుని బిడ్డలు చూసినప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుందంటే భయము బెదురు వాళ్ళకు పుట్టిస్తుందంట దేవుడు చూడుడి నేను నేడు నేను మీ ఎదుట దీవనయు శాపమును పెట్టుచున్నాను నేడు నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడైన ఎవో ఆజ్ఞలు మీరు వినిన ఎడలయా వినిన దీవనయు మీరు మీ దేవుడైన ఎవో ఆజ్ఞల వినక నేను నేను నేడు నేను ఆజ్ఞాపించే మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతరుల దేవులను అనుసరించినలా శాపమును మీకు కలిగి చూడుడి ఆశీర్వాదము శాపము రెండు మీ చేతులనే పెడుతున్నా మీకేది కావాలో దేవుని ఆజ్ఞలు మీరు అనుసరించి మీరు వినేలా మీకు దీవెన వస్తుంది అయితే మీరు వినక ఆజ్ఞలో వినక నేడు మీకు ఆజ్ఞాపించే మార్గమును విడచి మీరు ఇతరుల దేవతల తప్పు మీరు తిరిగితే దేవుణ్ణి ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించకుండా ఇంకా వేరే దేని మీదైనా మీరు మనం మనసు పెట్టకుండా అది విగ్రహం అని హిర్ణి మనము చూస్తున్నాం అయితే మనము విగ్రహాలను పూజించకుండా మనం దేవుణ్ణి పక్కకు పెట్టి ఏ పనుల మీద మనము ప్రయాస పడుతున్నామో అది విగ్రహము పోలి విగ్రహంకు సమానంగా కాబట్టి నా మాట వింటే మీరు దీవున నీకు కలుగుతుందని ఏసు దేవుడు మాట్లాడుతుంది అయితే యోగు గ్రంథం విత్యుపదర్శకాండము ఆరోగ్యంలో అంటాడు మనకు నిత్యము మేలు కలుగు నిద్యుషత కారణం ఆరోగ్యం ఇరవై నాలుగో వర్షంలో కూడా మనకు నిత్యము మేలు కలుగుటకై యహోవా నేటి వలె మనలను మన దేవుడైన యహోవాకు భయపడి ఆయన కటులన్నీ గైకోనవలనని ఆజ్ఞాపించను మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును దేవుడు క్రమశిక్షణ గల దేవుడు ఆయన మనం ఎట్లంటే ఎట్లా పడితే అట్లా జీవించడానికి దేవుడు ఒప్పుకోడు ఎందుకంటే ఆయన ఆజ్ఞలను ఎందుకు అనుసరించి నడుచుకోమంటాడంటే మనం ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిస్తే మనము మనకు ఆశీర్వాదం కలుగుతుంది దీర్ఘాయువు కలుగుతుంది మనకి మేలు కలుగుతుందంట దేవుని ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకుంటే ఎందుకంటే దేవుడు ఆజ్ఞలన్నీ కూడా మంచి మంచి ఆజ్ఞలు కాబట్టి దేవుడు వాటిని మనంలో అనుసరించి నడుచుకోమంటుండు అలాగా మీరు నడుచుకుంటే మీకు నీతి కలుగుతుంది మేలు కలుగుతుందని దిత్యోపదేశ కాండం అధ్యాయం ఇరవై వచనంలో మనం చూస్తున్నాం ఇంకొక వాక్యము యోగు యోగు ఎనిమిదో అధ్యాయము యోగు ఎనిమిదో అధ్యాయము ఐదో వర్షం నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడకు దేవునిని బతిమాలు కొని నెడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలమును వదిల్ల ఇక్కడ యోగుల కూడా అంటుండు నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల సర్వశక్తులగు దేవుని నువ్వు బతిమాలు కొని ఎడల నీవు శుద్ధు పవిత్రుడవై యదార్థవంతుడవైన ఎడల నిత్యంగా మనం యథార్థంగా ఉండాలంట పవిత్రంగా ఉండాలంట దేవుని మనం శ్రద్ధగా వెతకాలంట సర్వశక్తునకు దేవుని మనము బతిమాలుకోవాల పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల ఆయన నీ శ్రద్ధ నిలిపి నీ నీ నీ చేయను అంటున్నాడు మనం దేవుని సన్నిధిలో జాగ్రత్తగా దేవుణ్ణి మనము వెతికితే మన నివాస స్థలము దేవుడు వర్దిల్ల చేసే దేవుడుగా ఉన్నాడు ఇంకా యోగు ఇరవై ఒకటి ఇరవై కూడా అంటాడు అప్పుడు ఇంకా అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉని నను తుదకు నువ్వు మహా స్థితి కొంచెంగా ఉన్నా కానీ లాస్ట్కు నువ్వు మహాభివృద్ధి పొందేదవు ఎప్పుడు మనకు ఆశీర్వాదము స్వతంత్రించుకుంటాం అంటే దేవుడికి మనము లోబడి గడిచినప్పుడు ఆయన దేవుడిని జాగ్రత్తగా మనము వెతికినప్పుడు ఆయన చిత్తానికి మనము లోబడినప్పుడు దేవుడు మన నివాస స్థలము వర్దిల్ల మనకు మనం వాక్యము చూస్తున్నాం యోగు ఇరవై రెండుల ఇరవై ఆయనతో సహవాసము చేసిన సమాధానము కలుగును అలాగా మేలు కలుగును ఇరవై రెండులో ఆయన ఆయనతో సవాసం చేసినడలా నీకు సమాధానం కలుగును అలాగిన నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమును అవలంబించము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము సర్వశక్తిని వైపు నీవు తిరిగిన నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరంగా కలిగించిన డలా నీవు అభివృద్ధి పొందదవు ఆయనతో సవాసం చేసినడలా నీకు సమాధానం కలుగుతుందంట ఎక్కడెక్కడ సవాసం చేసి కానీ నాకు దీవెనలు రావటం లేదంటే దేవుడు దీ దీవెనలు మనకు రావు దేవుడితో సవాసం చేస్తే నీకు దీవన ఇస్తానంటుంది ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును దేవుడితో మనం సవాసం చేసినప్పుడు మనకు మేలు కలుగుతుందంట ఆయన దేవుడు చెప్పే మా నోటి మాటలను మనం అవలంబించినడలా ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొను ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొను సర్వశక్తిని వైపు నువ్వు తిరిగినడలా ఆయన మాటలు హృదయంలో హృదయం పలక మీద రాసుకోవాల మనము దాంట్లో ఆయన ఆజ్ఞలు మనం రై కొనటంలో ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుస్తూ ఆజ్ఞలను మనం పాటిస్తూ అయన మాటలను మన హృదయంలో ఉంచుకున్నప్పుడు దేవుడు ఆయన ఉపదేశమును అవలంబించము ఆయన మాటలను హృదయంలో ఉంచుకొను సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన డల గూడారంలో దుర్మార్గమును దూరముగా తొలగించినడ నువ్వు అభివృద్ధి పొందేదవు అంటున్నావు మనలో అందుకే మా అంటాడు తపిితమ్ములు దాచివాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కరికరము పొందును తప్పిదాలు తప్పిదాలు తప్పిదాలు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కణికరము మనము పొందుతాను కదా తప్పిదములు దాచివాడు ఎప్పుడు కూడా వర్ధిల్లడంట అవి దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనము అట్ని విడిచిపెట్టినడలా దేవుడి కణికరాన్ని మనము పొందుతాము మేలును మనము పొందుతామంట నీ గుడారము నుంచి దుర్మార్గమును నువ్వు దూరముగా తొలగించినడలా నువ్వు అభివృద్ధి పొందదవు అని దేవుడు వాక్యం ద్వారా మనము చదువుతున్నాం తింటున్నాం సామెతలు పదే అధ్యాయము అందుకే ప్రభు మాట్లాడతాడు మీరు సమ్మతించి నా మాట విని నేడు భూమి యొక్క మంచి పదార్థములు తింట తింటారు సమ్మతించకపోతే కడ్గం ఫాలవు అవుతారని మనము మొదటి అధ్యాయంలో పంతొమ్మిది వర్షంలో మనము చదువుతాం మీరు సమ్మతించి నా మాట దేవుని మాట మనము వింటే భూమి యొక్క మంచి పదార్థంలో దేవుడు మనకు ఇస్తాడంట దేశంలో ఒక ఉన్నత స్థలంలో నిన్ను తెప్పిస్తానంటాడు ఇంకా విషయ గ్రంథంలో పది ఇరవై రెండు ఆశీర్వాదము ఐశ్వర్యం నరుల కష్టం చేత ఈ ఆశీర్వాదము ఎక్కువ కాదు ఎగో ఆశీర్వాదము ఐశ్వర్యం నువ్వు నీతిమంతుడుగా యథార్థవంతుడుగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు అంట నువ్వు ఎంత కష్టం చేసినా కూడా అంత ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేదు దేవుని మాటకు విని ఆయన మాటకు మనం లోబడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు ఉదయ ఇంట్లో దేవుని మందసం ఉంటే ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగో దీవించిండ అయితే మన దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలా దేవునికి స్థుతియాగము చెల్లించాల ఆయనకు మురక్కుబళ్ళు మనము చెల్లించాల ఆయన మాట ఆయన ఆజ్ఞలు మనము జాగ్రత్తగా ఆయన మాటలు మనము ఆయనను జాగ్రత్తగా మనం వెతికినప్పుడు మన నివాస స్థలము మనల్ని మన నివాసం మనల్నే కాదు మన తరాలను కూడా దేవుడు దీవించుగా ఉన్నాడు మన పిల్లలకి మనము ఏపీయాలంట మన మనల్నే కాదు మన సంతతి అంతటిని కూడా దేవుడు దీవించి దేవుడుగా ఉన్నాడు ఎందుకంటే సుప్రభు ఆయనలో పాపం లేని దేవుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఆయనలాగా మనము జీవించాలి అదే సామెతలు పదిహేను అధ్యాయము ఇరవై నాలుగో వర్షం ఆ పాతాలమును తప్పించుకోనవలనని బుద్ధిమంతుడు పరమునకు పో జీవ మార్గమున నడుచుకొను పాతాలము ఎక్కడుందంటే కింద ఆ పాతాలమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు పరమునకు పోవో మార్గంలో నడుచుకుంటాడంట ఎందుకంటే కింద పాతాలం ఉంది కాబట్టి నేను ఆ పాతాలంలోకి పోకూడదని బుద్ధిమంతుడు పరలోకం పోవాలని పరలోకం పోయే మార్గంలో నడుచుకున్నాడంట బుద్ధిహీనుడు మనము బుద్ధిహీనులుగా మనము ఉండద్దు బుద్ధి బుద్ధిమంతుడు పరమునకు పో జీవ మార్గము జీవ మార్గమున నడుచుకును సామెతలు పదకొండు ముప్పైలో కూడా అంటాడు నీతి మంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము ఇతర్లను గలవాడు ఇతరులను రక్షించుడు నీతి మంతులు ఇచ్చే ఫలం అంట రక్షించుడు ఎందుకంటే మనము దేవుళ్ళో దేవుడి యథార్థతను కోరుకుంటున్నాడు నీతి కోరుకుంటున్నాడు సామెతలు అదే సామెతలు ఇరవై సామెకలు ఇరవై ఒకటి మూడులో చూస్తున్నాం నీతి మార్గము నీతి న్యాయముల మార్గం నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలు అర్పిచటకంటే కంటే ఎగోవాకు ఇష్టము నీతి న్యాయములు మనం అనుసరించి నడుచుకుంటే అనుసరించి నడుచుకొనుట బలు అర్పించట కంటే ఎగోవాకు ఇష్టమంట మనం ఎందుకంటే దేవుడు నీతిని న్యాయములు ప్రేమిస్తున్నా ఇంకా సామెత లాంటాడు నేను నీతి మార్గం న్యాయ మార్గం వందు నేను నడుచుకుంటున్నాను అని ఇంకా ఇంకా వాక్యము నీతి మంతిని ఇల్లు గొప్పతనం ఇది నోరు చీ ఒప్పు లోకము వ్యతిరేకంగా చెప్తుంటది లోకం అంతా చెప్తుంటది దేవునికి దేవునికి దేవుని నమ్ముకుంటే నీకేమొచ్చింది అన్యాయంగా జీవించాలని లో చెప్పుకుంటారు గాని మన వాక్య దేవుడు మనకు వాక్యం ఇచ్చింది కాబట్టి ఈ వాక్యమును మనం అనుసరించి నడుచుకుంటే దేవుడు అంటాడు మీలో బీదలు ఉండనే ఉండాలంటాడు దేవుడు మనలో ఆశీర్వాదించే దేవుడుగా ఉన్నాడు దేవుడు ఎలా నరుల కష్టం ఏవో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన అది నరుల కష్ట కష్టము చేత ఎక్కువ కాదంటాడు దేవుడు నీతి మంతులు గుడారమును వదిల్ల చేసే దేవుడు వాళ్ళు దేవునికి అను దృష్టి నీతి మంతుల మీద ఉందంట వాళ్ళు చేసే ప్రార్థనలకు ఉంది దేవుని ముఖమైతే క్రీడి చేయ విరోధ వారికి విరోధంగా ఉంది కాబట్టి మనము నీతి మంతులుగా యథార్థవంతులుగా అన్ని కష్టాలు వచ్చినా కానీ అంటాడు నా నీతిని నేను విడువనంటాడు నా యథార్థతను నేను వదలని కాబట్టి మనము ఎప్పుడు దేవుల్లో నీతి యథార్థంగా మనం నడుచుకుంటాము మనము మన నివాస స్థలంలో దేవుడు వర్ధిళ్ళ చేసే దేవుడుగా ఉన్నాడు యాక ప్రాశన పత్రిక ఐదో అధ్యాయము యాక ప్రాశన పత్రిక ఐదో అధ్యాయము పదార వర్షణంలో ఈ పాపములను ఒకరితో ఒకరు ఉప్పుకొని మీరు మీ పాపం ఒకరితో ఒకరు ఉప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకం ఉన్నదై బహుబలం గలదై ఉండును ఎందుకంటే మా నీతిమంతుని ప్రార్థన ఎట్లా ఉంటదంటే బహుబలం ఉండును ఏలియా నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకం ఉన్నదై బహుబలం గలదై ఉండును ఏలియా మన వంటి స్వభావం గల అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షము పడలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షము ఇచ్చేను భూమి తన ఫలమునిచ్చాను ఎందుకంటే నీతి మంతుని ప్రార్థనలో ఎంతో బలముందంట ఏలియ కూడా మనలాగ ఒక మనుషుడే ఆయన ఆసక్తితో ప్రార్థన చేసిండో మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షము పడలేదు మళ్ళీ ప్రార్థన చేసిండు వర్షాలు పడాలని ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షము పడింది భూమి ఫలము ఇచ్చింది ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన అంత బలంగా ఉంటది యథార్థవంతుల ప్రార్థన అంత ఇదిగా ఉంటది దేవుడు అబ్రాహము అబ్రహాము ఇంటికి ఆది కాండం పదహారో ధ్యాయంలో అంటాడు ఇంటికి దేవుడు వస్తాడు దేవుడు వచ్చినప్పుడు అబ్రహము తొందర తొందరగా ఆయనను అంత దూరం నుంచి చూడగానే సాగిల పడి నమస్కారము దేవునికి సాగిల పడి నమస్కారము చేస్తారు ముగ్గురు వ్యక్తులు అబ్రహాము ఇంటికి వస్తారు అయితే కొంతమంది పాస్టర్లు అంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ ముగ్గురు అంటే ముగ్గురు వ్యక్తులు దేవుడు ముగ్గురు వ్యక్తులు కాదు దేవుడు వాక్యం దేవుడు ఒక్కడే కాబట్టి దేవుణ్ణి చిన్నగా చూడగానే సాష్టంగా పడి ఆయనను తృప్తి యనకు మంచిగా పశువుల మందలకు పోయి మంచి పశువు తెచ్చి మంచి గొర్రెలు మంచిగా పొట్టేలు మాంసం మంచిగా వండి పెట్టిండు రొట్టెలు చేసిండు దేవుడు అన్ని చేసినాక దేవుడు మాట్లాడతాడు నేను చేయబో కార్యము అబ్రహాంకు దాచేదన ఎందుకంటే అబ్రహాము నీతిమంతుడుగా యథార్థవంతుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి దేవుడు ఎంతో ఆశీర్వాదము ఎంత దీవించిండు అంతగా దేవుడు ఆయనను దీవించిండు ఆయన నివాస స్థలమును వదిల్లా చేసిండు ఆయనకు విస్తారమైన గొర్రెలు మేకలు అసలు లోపుకి లోతుకి ఆ భూమి ఆ ప్రదేశము చాలపోయిందంట అంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించింది ఎందుకంటే ఆ అబ్రహంతో కూడా అంటాడు అబ్రహమా నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండు ఈ బహుమానము అత్యధికమవునా కాబట్టి దేవుడు నీతిమంతుల గుడాల మీదకి ఎగో ఆశీర్వాదము వచ్చిండు వస్తుందని దేవుని వాక్యము మనకు చెప్తుంది కాబట్టి మనము యథార్థవంతులుగా ఉండాల ఆయన అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాము ఇంటికి నేను నన్ను తృప్తి పరిచిండు నాకు మంచిగా వంటలు చేసి అయితే నేను వచ్చిన కార్యం అబ్రహంకు నేను వచ్చిన కార్యం నేను దాచిపెట్టాను కదా నేను ఆనని అక్కడ అంటాడు నేను చేయగ కార్యము అబ్రాహ్ కు దాచేదనా అని అని చెప్పి లోతు గురించి సుదమ్మ కమరా పటనం గురించి దేవుడు అబ్రాహంతో మాట్లాడతాడు ఆయన బిడ్డలకి ఏది కూడా దేవుడు దాచిపెట్టే దేవుడు కాదు అప్పుడు ఆ పట్టణంలో నేను సదమ్మ కమరా పట్టణం ను నాశనం చేయటానికి వచ్చినామంటే దేవుడు వచ్చిండు ఆయనతో పాటు ఇద్దరు దూతలు వచ్చిండు అయితే అబ్రహాంతో అంటాడు నేను సుమర సుధమ కుమర పట్టణము పాపంతో నిండి ఉంది ఆ పట్టణమును నేను నాశనం చేయటానికి వచ్చినానంటే ఈయనకు భయము ఇతర్భూతలు వెళ్ళిపోతారు సదమా వైపు వెళ్తారు అబ్రహాం మాత్రం దేవుని సన్నిధిలో నిలబడి ఉంటాడు ఆయన ఎగితే సాగిలపడి ఉంటాడు అయ్యా నువ్వు సర్వశక్తి గల నీతో మాట్లాడటానికి నేను తెలియించినాను అయ్యా ఒకవేళ పట్టణంలో యాభై మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అంటే అయ్యా నేను యాభై మంది ఉన్నా నేను నాశనం చేయమంటాడు చేయను అంటాడు నలభై మంది ఒకవేళ ఐదుగురు తగ్గుతారేమో ప్రభా నలభై ఐదు మంది ఉన్నావు నువ్వు రక్షిస్తావా ఆ పట్టణాన్ని అంటే ఒకవేళ నలభై ఐదు మంది ఒకవేళ నలభై మందే ఉంటారేమో అని ఆ దేవుని దగ్గర వేడుకుంటాడు అక్క లాస్ట్ లోతు తప్ప నీతి దేవుడు లోతు కుటుంబాన్ని అబ్రహాము ఆయన సన్నిధిలో అబ్రహాం లోతు గురించి అబ్రహాము దేవుడి దగ్గర బతి మాలుకుంటుండు కాబట్టి దేవుడు లోతును లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించిండు అయితే లోతు అయితే దేవుడి మాట వినకుండా కనిపించే పట్టణానికి బొమ్మంటే ఆయన అంత దూరం పోకుండా ఆ కొండల్లోకి దగ్గర ఉండే పట్టణాన్ని దేవుడి మాటకి ఆయన పెడచవి పెట్టిండు దేవుడి మాటలు ఆయన కాబట్టి నేను చేయబోయే కార్యము అబ్రామ్ కు దాస్తానా అని దేవుడు మాట్లాడింది కాబట్టి దేవుడు ఆ సుధమ్మ కొమర పట్టణము నాశనము లోతు నాశనం కాకుండా సుధమ్మ కొమర పట్టణం నుంచి దేవుడు లోతును దేవుడు రక్షించిండు వాళ్ళు అక్కడ దేవుడు రక్షించిండు లోతు దేవుడి మాట వినకుండా ఆయన ఇష్టానుసారంగా వేరే దగ్గరికి వెళ్ళిండు కాబట్టి అక్కడ ఆ శాప అక్కడ దేవుడి శాపము దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిండు అయితే దేవుడు ఇక్కడ మనము అబ్రహాము దేవుళ్ళు యథార్థవంతుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనను విస్తారంగా దీవించిండు విస్తరేని వలె ఆయన సంతానమును దేవుడు దీవించిండు మనం కూడా దేవుళ్ళు యథార్థంగా ఆయన సన్నిధి మనం జాగ్రత్తగా వెతికినడలా మనము పవిత్రులుగా యథార్థవంతులుగా మనం ఉన్న దేవుడు మన నివాస వర్ధిల్లా చేసే దేవుడుగా ఉన్నాడు మొద ఫస్ట్లో తుదకు నువ్వు మహాభివృద్ధి మొదట కొంచెం గౌరవ్ తుదకు నువ్వు మహాభివృద్ధి పొందదు అని మనం వాక్యంలో చూసుకుంటున్నాం దేవుడు అబద్ధ మాటకు ఆయన నరపుతుడు కాదు దేవుడు మాట వేస్తే అది నెరవేర్చే ఉన్నాడు కాబట్టి మనం ఆయనకు భయపడి ఆయన సన్నిధిలో మనము భయంతో వణికుతో మనం గడుపుతున్నప్పుడు ఆయన ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు ఏ మనుషులు కూడా నీ ఏదో మన ఎదుట నిలవలేదంటే ఆ దేవుడు బిడల్ను రక్షించే దేవుడుగా ఉన్నాడు దేవుడు ఈ వాక్యము దేవించును గాక ఆమె స్తోత్రం దేవ పరిశుద్ధుడా గొప్ప దేవ ఏసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాయన దయగలిగిన మా తండ్రి ప్రేమగల దేవ నువ్వు నితిమంతుడు యథార్థవంతుడుగా తండ్రి నీకే వందనాలు తండ్రి నువ్వు మంచి దేవుడు ఉన్నావు పవ నీకు నీ బిడ్డలు కూడా ప్రభా నీలాగా ఉండాలని కోరుకుంటున్నావు తల్లి నీకే వందనాలు చెల్లిస్తున్న నాయన పరిశుద్ధుడా నీకే స్థుతుల స్తోత్రాలు నాయనా ప్రభా ప్రభా నీకే వందనాలు నాయన ఎదుకొచ్చి నేను ఏమాత్రం త్రోసివేనా దేవుడవు ప్రభా వేసు ప్రభ తప్పిపోయిన కుమారుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభా అయ్యా నేను నీ కుమారుడు కా అనుకోటానికి కూడా నేను యోగ్యుడను కానన్నప్పుడు ప్రభా త్రోసివేయలేదు ప్రభా మంచి ప్రశస్త వస్త్రాలు తొడిగించావు తండ్రి బంగారు ఉంగరం పెట్టావు ప్రభా తండ్రి నువ్వు ఆయనను పనివాడిగా చూడలేదు ప్రభాని కుమారుడుగానే చేశావు పరిశుద్ధుడా గొప్ప ధన్యత గొప్ప గొప్ప దేవుడై ఉన్నావు ప్రభానికి వందనాలు అయినా నిబిడలకు ప్రభా నువ్వు గొప్ప దేవుడు ఉన్నావు ప్రభా గొప్ప ఈవుల నుంచి ఉన్నావు ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నావు ప్రభా మేము కూడా ప్రభా మేము కూడా యథార్థతమాలో ఉండాలా ప్రభా వానికి వందనాళ్ళైనా నువ్వే తండ్రి మమ్మల్ని నీతి మంతులుగా యథార్థవంతులుగా తీర్చిమని రాకుడికి సిద్ధపరచమని చిన్న వాక్యం దీవించమని ఏసై పరిశుద్ధ ప్రార్థిస్తున్నాను తండ్రి సమయము విజ్ఞాపన ప్రార్థనలు మనకున్నవి మూడే అంశాలు ఒకటేమో రాధిక సారీ రేణుకా సిస్టర్ ఇంకొకటి యాదగిరి బ్రదరు కీర్తన సిస్టర్ అలాగే ఈ దినమే ప్రభు సన్నిధికి చేరినటువంటి ఇంద్రమ్మ దీపా సిస్టర్ వాళ్ళ మదర్ ఆ ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయండి ఒక ముగ్గురు ప్రార్థన చేయండి జాన్ బ్రదర్ మీరు స్టార్ట్ చేయండి హలో జాన్ బ్రదర్ చేస్తున్నాం ఆ చేయండి చూద్దరం చేస్తాం ఇచ్చాపతి దర్శించి మాట్లాడండి కొందా చేస్తాం మాట్లాడిన చిత్తం గ్రహించాలా ముట్టుకుని నడపాలే మీరు మాకు సాయం తెచ్చండి రైని కుస్ట్ కోసం ప్రార్శ్నం సిస్టర్ స్వస్థపరచండి కోస వర్షాలు తెచ్చండి విడుదల మీద వేచండి మంచిగా తెచ్చండి బిడ్డ ని టైం గడపాలే శుభ మీరే సాయం చేయండి దేవా గొప్పది మని కొందలా చేసినాం అదేవిధంగా యాదగిరి బ్రదల కోసం ప్రార్శ్నం బ్రదల మీద ముట్టండి స్వస్థపరచండి కోసాలు తెచ్చండి విడుదల మీద వేయండి గొప్పదిని కొందనాలు చేసినాం మన కుటుంబ సాక్ష్యం ఉండాలి స్వభావం నేర్చండి కోస వర్షాలు తెచ్చండి పది వంద చేసినని ఇంకోన్స్ స్ట్రక్చర్ రాష్ట్రం సిడు సృష్టి పర్శనం వేసుకోవా ఆ బిడ్డని సన్నిధిలో నిధ్రించింది తీసుకుపోవానికి సన్నిధి నమ్ముతున్నాం వేసుకోవా సాయం ఇచ్చండి బుకింగ్ వేసుకోవా వాళ్ళ కూతురు వేసిపో వాళ్ళకి ఆదరణ మీరు దయచండి కౌశ్ ఇచ్చండి ఇష్టం బాధపడడానికి వీలు చేసుకోవా పత్రిక ఆదరణ దయచండి కౌశ్ ఇచ్చండి తల్లి నోట్లు వేసిపోవా మీరు తీర్చండి వేసుకోవ మీరు సాయం చేయండి పది వందల అలం చేసిన సాక్ష్యం ఆ బిడ్డ అలాగే ఆ కుటుంబం అంతా నీకు ఆధారంగా ఉండాలి శుభాలు మీరే సాయం చేయించండి గొప్పదని పొందలా చేసినాం ప్రతి అవసరాలు తీర్చండి విడుదల తెచ్చండి మీకు వస్తున్నాం స్వస్థ కోర్షిత తీర్చి ముఖ్యంగా శుభా స్వస్థతంగా తెచ్చేయండి రక్షణ మార్గం తెచ్చండి శుభా ఈ రోజు కార్యక్రమం మీరు తోడుగా ఉండాలి శుభా మీకు పొందనాలు చేసినాండి గొప్పదనాన్ని మీరు కారణం ఏ ఆత్మ రక్షించుకోవడానికి నీకు ఇష్టం లేదు శుభా ప్రతి రక్షణ పొందాలా మీరే సాయం తెచ్చేసి విడుదల మీరు ఇంకెవరి మరొకరు ప్రార్థన చేస్తారా నత్త బ్రదర్ మీరు స్టార్ట్ మీరు లాస్ట్ లో ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగించండి పరిశుద్ధరా బ్రదర్ మీరు చేయండి పరిశుద్ధం ప్రేమ కలిగిందేవా కృప కలిగింది మా ప్రభు మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఇంతవరకు ఉన్న తండ్రి మీ సన్నిధిని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభావ మీ దాసు మీ దాసులు ద్వారా ప్రభావ చెప్పబడిన జ్ఞాపకం చేయబడిన ప్రతి మాటను బట్టి నైనా మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను నమ్మతగిన దేవుడు తండ్రి మీకు వందనాలనైనా మాటలు మా హృదయంలో నైనా ప్రభావ మీరేం మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచి మీకు స్థుతి యాగం చేసినైనా మీకు చెల్లించేటువంటి మీకు కనిపి మీకు మొక్కుకున్నటువంటి మొక్కుబడులు చెల్లించే వరంగా మేము ఉంటుకునైనా మీ సహాయం దచ్చి మనం అన్ని విషయాలు తండ్రి మిమ్మల్ని మహింపరిచే జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం ప్రాముఖ్యంగా తండ్రినైనా మీద ఆసురాలు ఇందిరమ్మ గారిని బట్టి నాయన మొర పెడుతున్నాం ఈ రోజు నా తండ్రి నా ప్రభా తను నా తండ్రి నాయన మీ అందరు నిద్రిస్తూ వచ్చినారు ప్రభా నిన్ను బిడ్డ నేను నమ్ముకున్న బిడ్డ ప్రభా తండ్రి నీకు మొరపెట్టిన బిడ్డ తండ్రి మీ సన్నిధికి చేరిందని సంపూర్ణంగా నమ్ముతున్నాను తండ్రి నా ప్రభా నా తండ్రి ఈ దినము నా తండ్రి ఆ కుటుంబానికి మీరు చేసిన సహాయంకై స్తోత్రాలు భూస్థాపన కార్యక్రమం అంతట్లోనూ ప్రభా మీరు చూపిన కృపై స్తోత్రాలు తండ్రి నాయన ప్రభా మీరేనైనా సమస్తము క్రమంగా జరిగించిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి కుటుంబానికి నా తండ్రి నన్ను మీరే ఆదరణ దయచేయండి నాయన దీపక్క వాళ్ళు నాయన స్వప్నక్క వాళ్ళు శాల్మ్మక్క వాళ్ళు కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి ధైర్యపరచమని తండ్రి నన్ను మీరే తోడేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి లేని లోటు వారమ్మగారు లేని లోటునైనా సిస్టర్స్ అందరికీ నైనా మీరే తీర్చమని నా తండ్రి ప్లస్ స్థానంలో మీరుండి నా కుటుంబాన్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను కృపులను గ్రహించండి ఆదరించండి బలపరచండి ఓదార్చండి నాయన తండ్రి నైనా మీరే గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను రేణుంక మీ దాసరాలు ప్రభావ ప్రార్థిస్తున్నాను జ్ఞాపకం చేసుకోనండి మంచి ఆరోగ్యం దయచేయండి అరికాలు మొదలుకొనండి తోర్పును ప్రభావ సంపూర్ణ స్వస్థతలను గ్రహించండి ప్రతి విధమైన బలహీనతల మీ శక్తి బలం దయచేయండి ప్రభావ నా తండ్రి నైనా మీ నామ మహిమార్థంగా నా తండ్రి మీ సేవ చేయాలా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మనోజులు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి వారి రోజులు కలిసి నేను మహింపరచేటువంటి కృపను దయచేయండి తండ్రి నేను సమాధానం నెమ్మదిలను అనుగ్రహించండి కావాల్సిన కొత్త అవసరత్తి తీర్చండి మీ గొప్ప సాక్షులు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను అదే రీతిగా నా ప్రభా యాదగిరి బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి సంపూర్ణ స్వస్థలు అనుగ్రహించండి నా ప్రభా తను మీరు మీ నామాన్ని మయంకరంగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి విషయంలోనూ సహాయపడమని వారికి కావాల్సిన ప్రతి అవసరతను అక్కడతను తల్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఏతన సిస్టర్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోవడం మంచి ఆరోగ్యం దయచండి తనకు ప్రతి బలహీనతల నుంచి వడిపించి నాయన ప్రభా మీ గొప్ప సాక్షి లేవనెత్తమని నేను ప్రభావ కేవీపీఎంలో ఉన్న సిస్టర్స్ కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించమని మీరు ఆకరి వరకు నేను సిద్ధపడే అనేకులను సిద్ధపరిచే కుపం దమని ఇంతవరకు తండ్రి నేను మీ మాకు తోడ ఇండి నడిపించిన విధానాన్ని బట్టి స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ స్థుతి మహిమా ఘనత ప్రభావం క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం కోసం చేసి అలాగే సరే పరిశుద్ధ అయినా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన బహున్నతమైన నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభావ అయా నా తండ్రి ఈ లోకంలో మాకు నమ్మదగిన దేవుడు నువ్వు అక్కడవే ప్రభు మీ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాము నాయన నువ్వు రాజు రక్షకుడు కాపరివి ఇమానియలు అయిన మీ కృతజ్ఞత స్థుతులు స్తోత్రాన్ని చెల్లిస్తుంటున్నాం ప్రభు నాయన నా తండ్రి మరి రేణుకా శిష్యుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయ్యా ఆయన తాకండి స్వస్థపరచండి తల మొదలుకొనే అధికాల వరకు స్వస్థత కలగజేయమని ఆ కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం యాదగిరి బాధ ముట్టండి ప్రభు ఆయనకున్న బలహీతలు తీసివే నీ బలం శక్తి జ్ఞానం ధైర్యం అనుగ్రహించండి ఏసు క్రీస్తునామంలో వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం వాళ్ళ కుటుంబాల అందరినీ ప్రభు మీకు స్తోత్ర మీ ఆత్మకార్యం జరిగించి జరిగించమని ప్రార్థిస్తున్నాం నైనా సర్వాధికారి కృతజ్ఞతలైనా ఉదయ శిస్టర ముట్టండి కాకండి స్వస్థపరచండి ప్రభు తల ముదలుకునే అధికాల వరకు స్వస్థత కలగజేయండి ప్రభు మీరేనైనా సంపూర్ణమైన విడుదల దయచేసి మీరు యేసు క్రీస్తునామంలో అక్కటి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించుకోమని మీ ఆత్మధర మీ ఆత్మకార్యాలు జరిగించుకోమని ప్రార్థిస్తుంటున్నాం నైనా అలాగే దీపావళి మమ్మీ విషయంలో ప్రార్థిస్తున్నాం నైనా మీ చెంతకు చేరగా నాయన ఆత్మకు ఆమె ఆత్మకు శాంతి సమాధానం నెమ్మది దయచేసినందుకు స్తోత్రాలు ప్రభు ఆ కుటుంబాన్ని నా తండ్రి మీరే ధైర్యపరచండి ఆదరించి ప్రభు మీ యొక్క తండ్రి ప్రేమను అక్కడ నా తండ్రి అనేకులకు నా తండ్రి మీరే సహాయముగా ఉండి సహాయం అనుగ్రహించి నా తండ్రి ధైర్యం అనుగ్రహించండి నాయన ప్రభు మీరే కృపచూపు మరి నాయన కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన కూడి ఉన్న మమ్మల్ని చేసుకొని నాయన మేము నిన్ను ప్రకటించడంకు కావాల్సిన మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని నా తండ్రి ప్రభు మరి యొక్క కేబీపీఎంలో కూడిన ప్రతి ఒక్కరి కుటుంబాలను నాయన మరి ప్రభువ మీరు సాక్షులుగా ముద్రించమని మీ నామనికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తాను యేసు క్రీస్తునంలో ప్రార్థించి వేడుకొని పదువులాడుతున్నాను తండ్రి ఆమెని ప్రైజుల సిస్టర్ సరే యేసు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు మనకు సదాకాలం తోడయండి నడిపించనుగాక ఐ మీన్ ప్రైజ్ సిస్టర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ